కీర్తన తొంభై ఐదు చేసుకో ఇక చిత్తము నన్ను పట్టిచ్చురుడు నీ పాదాలువను పోడిమీం నీ నామములు పొద్దువొద్దునుడిగీని వీడేమడుగునోయని వెరవకుమీం నాడే నా ఆచార్యుడు నాకు నన్నీ ఇచ్చినాడు నతని నియమమునే మానను ప్రేమతో వీడు నన్నింటబెట్టుక పూజించిని ఏమి కారణమోయని ఎంచుకోకుమీ కామించి ఆచార్యుడే కారణము నీకు నాకు ఈ మరులేలంటే నాతడిచ్చిన సొమ్మే నేను పలుమారువీడు నాపై బతి చేసీ నేటికని విలయ శ్రీవేంకటేశలమీం నాచార్యుడిదే పని చేసినాడు నిలిచె కలకాలము నీకు నాకు బోదు